ప్రహ్లాదుడు సత్యవాక్కు పరిసాధకుడు ఎన్ని హింసలు పెట్టినా ఆయన నోట్లోంచి ఒకటే మాట వచ్చేది ఒకటే పాట వచ్చేది ఏమిటా పాట నారాయణ హరే నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ హరినారాయణ ఎప్పుడు ఇంతే ఒకటే పాట నారాయణ అంటే ఆత్మ నర అంటే మానవ శరీరం నా మానవ శరీరంలో యానం చేసేది ఆత్మ కనుక ఎప్పుడు ఆత్మతత్వం గురించే ఆయన చెప్పారు ప్రహ్లాదుడు అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను అందరూ వచ్చి మాకు తలకాయనొప్పి వచ్చిందంటే అనాపాన సతి బీపీ ఉందంటే అనాపాన సతి ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే అనాపానసత చేయండి ఆర్థికంగా చితికిపోయి ఉన్నామంటే అనాపాన స్థతి చేయండి అలాగ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం ఏం చెప్తామంటే అనాపాన సతి చెప్తాం కనుక మనం కూడా ఈ పాటనే పాడతాం ఎలాగా అన పనా సతి అన పనా సతి అలాగే ఎవరి వాస్తవాన్ని వాళ్ళే ఎప్పుడు సృష్టించుకుంటున్నారు ఇందాకే చెప్పాం కదా ఉద్ధరేదాత్మనాత్మానమని కనుక నేను నీకేమీ చేయలేను బాబు నేను నిన్ను ఆశీర్వదించలేను అసంభవం నిన్ను నువ్వే ఆశీర్వదించుకో అప్పో దీపో భవా అని అన్ను నిత్యం మనం అదే పలుకుతుంటాం కనుక మన పాట ఏమిటి అప్పో దీపోవ అపో దీపోవ అ పోది పో భవ పో ఇవే ఎప్పుడు ఈ పలుకులు పలడమే అంటే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అని చెప్పడము ఎప్పుడు తన వాస్తవాన్ని తాన్ని సృష్టించుకుంటున్నావు అని చెప్పేసి ఎవరి మీద కంప్లైంట్స్ లేకుండా ఆ విధమైన మాటలే మాట్లాడ్డాము అందరితో సవినీయంగా మాట్లాడ్డాము ఇదే సత్యవాకు పరిసాధన సవినయంగా సత్యం మాట్లాడటం ఎప్పుడూ అవసరమైతేనే అభినయంగా మరి సత్యం మాట్లాడ్డం రమణ మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడాను ఆయన చెప్పేవాడు నువ్వెవరూ తెలుసుకో ముందు అప్పుడు నీ యొక్క సమస్యలు పోతాయి నువ్వెవరో నీకే తెలియదు నీ సమస్యలు ఎలా పోతాయి ఆయన జీవితాంతం ఈ ముక్కలే నోట్లోంచి వచ్చాయి అది సత్యవాక్కు పరిసాధన అంటే ఒక జీవితకాలం ఆయన మౌనంగా ఉన్నాడు నోరు ఇప్పినప్పుడు మటుకు నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు అంతే ఆయన చేసింది అదే ఒక మహర్షి లక్షణం అదే ఒక బ్రహ్మర్షి లక్షణం రమణ మహర్షి ఆజ్ఞా చక్రానికి ప్రతీక శ్రీకృష్ణుడు సహస్రానికి ప్రతీక కనుక కింది మూడు చక్రాలు ఉండేవాళ్ళు అశుభవాకులకు ప్రతీకలు అనాహత విశుద్ధ చక్రాలు ఉండేవాళ్ళు శుభవాకులకు ప్రతీకలు ఆజ్ఞా సహస్రాలు ఉండేవాళ్ళు ఎప్పుడు సత్యవాకులకు ప్రతీకలు పిరమిడ మాస్టర్లు సత్యవాకులకు ప్రతీకలు జీసస్ క్రైస్టు ఒకసారి ఆయన పదకొండేళ్ల వయసులోనే అందరికీ సత్యవాకు బోధన చేస్తున్నాడు ముసలి వాళ్లంతో ఆయన చుట్టూ చుంటున్నారు సత్యవాకు గోష్ఠి జరుగుతోంది ఇంతలో దూరం నుంచి ఒక అబ్బాయి వచ్చేసి ఓ జీసస్ మీ తల్లిగారు నిన్ను పిలుస్తున్నారు నువ్వు అర్జెంటుగా వెళ్ళాలట అని అన్నప్పుడు ఈయన వెనుతిరిగి ఎవరు నా తల్లి ఆ దేవుని రాజ్యం సామ్రాజ్యంలో ఉన్న నా తండ్రి వాక్కును ఎవరి పరిపాలిస్తారో వారే నా తండ్రి వారే నా తల్లి ఇంకెవరు నా తండ్రి నా తల్లి కాజారారు అన్న చూసారా మరి ఎంత చక్కగా ఆయన నోట్లోంచి సత్యవాకులు వచ్చాయో భౌతికమైన తల్లి తల్లే కాదు భౌతికమైన తండ్రి తండ్రే కాదు కనుకది శంకరాచార్యవారు కత్వం కోహం కుత ఆయాత కామె జనని కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్ స్వప్న విచారం ఎవరు నువ్వు ఎవరు నేను ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని ఈ విధంగా ప్రశ్నించారు ఎవరైతే ఇదంతా స్వప్నం అని తెలుసుకుందాం అని మరి నా యొక్క సోదరు తదిహ ప్రాత కనుక ఈ విధంగా ఎప్పుడు సత్యవాక్కు పరిసాదనే జీసస్ క్రైస్ట్ అలాగే ఆయన అలా రోడ్డు నుంచి వెళ్తుంటే ఎంతో మంది రోగులు ఆయన బట్టలు ముట్టుకుంటే చాలు ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు మా రోగాలన్నీ మటుమాయమవుతాయి అనుకుని ఆత్రులతో వచ్చి బట్టలు పట్టుకుంటే వెంటనే వారి రోగాలు పోయేవి అప్పుడు ఆయన వెన్ను తిరిగి హూటచ్చడమే రోప్స్ ఎవరు నా వస్త్రాలను ముట్టుకున్నారు అని ప్రశ్నించినప్పుడు స్వామి మేమే ముట్టుకున్నాము మా రోగాలన్నీ పోయా అన్నప్పుడు ఆయన అన్నాడు యువర్ ఫెయిత్ హ్యాజ్ హీల్డ్ యూ నీ యొక్క విశ్వాసము నేను స్వస్థత చేకూర్చింది అని ఆయన ఎప్పుడు నేను నీకు చేశాను అని ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఆయన చేయడం అసంభవం ఆయన తెలుసుకున్నాడు కనుక కనుక ఆవి విశ్వాసమున్న పర్వతాలను మనం కదిలించగలము అని ఆయన ఎంత చక్కగా సత్యవాకుని చెప్పారో విశ్వాసము జ్ఞానం లేనప్పుడు విశ్వాసం ప్రధానం జ్ఞానం ఉన్నప్పుడు విశ్వాసం ఉండదు జ్ఞానం ఉంటుంది కేవలం విశ్వాసంతో పోయేవాళ్ళు ఆజ్ఞాచక్రం మరి జ్ఞానంతో పోయేవాళ్ళు సహస్రాలు కనుక విశ్వాసం ఉన్నా చాలు ఆ మాట మీద నిలబడు ఏకాగ్రతతో ఒకటే ఒక విశ్వాసంతో నమ్మకంతో ఏ పలుకు పలికినా అది ఫలిస్తుంది కానీ అవుతుందో లేదో ఈ విధమైన ద్వంద్వ భావనలో ఉన్నప్పుడు ఏది జరగదు అంటే విశ్వాసం లేదన్నమాట అక్కడ విశ్వాసం అనేది ఆవి గంజంత విశ్వాసం ఉన్నా ప్రపంచాన్ని కదిలించగలం అని ఎంత అద్భుతమైన సార్ చెవాకు వారు మనకి ప్రసాదించారు అలాగే ఇంకొంతమంది రోగులు ఆయన బట్టలు ముట్టుకుంటే అవన్నీ అయితే ఇంతమంది డాక్టర్లు ఎందుకు ఎంబీబీఎస్లు ఎందుకు డాక్టర్ మరి ఎండీలు ఎందుకు అని వారు కూడా పోయి ముట్టుకున్నారు ముట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమీ జరగలేదు అప్పుడేం చెప్పారు మీకు విశ్వాసం లేదు మీకు కూడా విశ్వాసం ఉంటే మీరు కూడా స్వస్థులై ఉండేవారు వెంటనే తక్షణమే జాప్యం లేదు ఖుధాకి దునియామే నా దేర్హే నా అంధేర్ హై జాప్యం లేదు మనల ఆలోచనలో ఆలస్యం ఉంది కానీ భగవంతుని సృష్టిలో ఎక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం ఉండదు మన విశ్వాసము అచంచలంగా ఉన్నప్పుడు వెంటనే తక్షణం జరుగుతుంది ఖుధాకీ దునియామే నా దేర్హే నా అంధేర్ హె కనుక దేవుని ప్రపంచంలో ఉండేవాళ్లే సహస్రాలను ఉండేవారు ఆరు చక్రాలను దాటి ఏడవ స్థితిలో ఉన్నారు చక్రాతీత స్థితిలో ఉన్నవారు సహస్రదల కమ్ముడాన్ని మరి కమలంలో స్థితులై ఉన్నవారు వేయి పడగల పామె వెలసితున్నవారు ఇదే విధంగా మరి పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను సత్య వాక్కు పరిసాధకులు ఒకసారి ఏమైందంటే మా అమ్మాయి రెండవ అమ్మాయి పుడుతున్న సమయం మా అన్నగారు వచ్చేసి అప్పుడే హాంకాంగ్ చూచారు చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు నీకు కూతురు పుట్టింది రా అని చెప్పేసి అప్పుడు నేను చెప్పాను అప్పుడు హాస్పిటల్లో ఉండి లోపశాంగారు రంపా గారి పుస్తకం చదువుకుంటున్నాను యూ ఫర్ ఎవర్ బెంచ్ మీద కూర్చొని మా అన్నగారితో అప్పుడు నేను అన్నాను నేను ఏ విధమైన గొప్ప పని పిల్లల్ని పుట్టించడంలో నా గొప్పతనం ఉంది అది ప్రకృతి సహజమైన చర్య ప్రతి చీమ ప్రతి దోమ కూడాను పిల్లల్ని పుట్టిస్తుంది నేను ఏదైనా నా సొంతంగా గొప్పతనం చేస్తే ఒక గొప్ప సంగీత కచేరీ చేస్తే ఒక పుస్తకం రాస్తే అప్పుడు నన్ను కంగ్రాచులేషన్ చెప్పాలి కానీ పిల్లలు పుట్టించేందుకు కంగ్రాచులేషన్స్ ఏమిటి అని నాన్న ఓట్ల నుంచి ఆయనకి మొహం ఎర్రబడిపోయి మహాకోపం వచ్చేసి నా చేతిలోని పుస్తకం లాక్కొని చింపేసి హాస్పిటల్ అంతా విసిరేసాడు నేను మళ్ళీ ఆ యొక్క కాగితాలన్నీ పోగు చేసుకుని నా యొక్క పనుల్లో నా చదువులో నేను మళ్ళీ నిమగ్నం అంటే ఇది సత్యవాక్ మరికి ఒక ప్రతీక అలాగే ఎందులో నన్ను అడుగుతుంటారు సార్ మీ నేటివ్ ప్లేస్ ఏదని చెప్పేసి మీ స్వంత ఊరు ఏదని చెప్పేసి నా నోట్లో నుంచి ఎప్పుడు వైకుంఠమనే వస్తుంది ఎందుకంటే మనము ఈ యొక్క భూలోకంలో ప్రయాణికులు మటికే మనమేమి ఇక్కడ స్వంతదార్లం కావు హమ్ చంద్ దిన్కే ముసాఫిర హె ముసాఫిర్ అంటే ప్రయాణికులు పాంథులం కనుక ఎప్పుడు కూడా నన్ను ఎవరు నన్ను అడిగినా ఏది మీ నేటివ్ ప్లేస్ అంటే హైదరాబాద్ అనో మరి ఇంకేదో అనో నేను చెప్పాను ఎందుకంటే వైకుంఠం అని చెప్తాను వైకుంఠం అంటే ఏమిటి కుంఠితం కానిది వైకుంఠం కుంటితం అంటే నువ్వు నేను అనే వస్తువు పేరే వైకుంఠం అంటే ఎక్కడైతే నువ్వు నేను అనేది లేదు అంత ఏకమై ఉందో ఆ పరిస్థితి పేరు వైకుంఠము కనుక నేను వైకుంఠలోకవాసుని అక్కడి నుంచి వచ్చిన వాడిని నిజానికి మనం అందరం కూడాను సత్యలోకవాసులమే అక్కడి నుంచి దిగి వచ్చిన దేవుళ్ళమే శాశ్వత దేవుళ్ళే తాత్కాలికంగా దిగి వచ్చిన మానవులం కనుక ఇది ఈ సత్యం తెలుసుకున్నవాళ్లే మరి సత్యం తెలుసుకున్నవాళ్ళు కనుక మనము శాశ్వత మాధవులము అప్పుడప్పుడు మానవులుగా ఉంటాం అప్పుడప్పుడు ఇక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ భౌతిక కాయం ధరించినప్పుడు మానవులుగా విహరిస్తుంటాము కానీ మనము ఎక్కడి వాళ్ళము సత్యలోకవాసులము సత్యలోకంలో అనంతమైన మరి చిన్న చిన్న లోకాలు ఉన్నాయి ఒక వైకుంఠ లోకమని ఒక కైలాస లోకమని ఎన్నో ఎన్నో లోకాలు కనుక మన నోట్లోంచి పిరమిడ్ మాస్టర్ నోట్లోంచి ఎప్పుడూ కూడాను సత్యవాక్కులే వస్తాయి దేహపరమైన వాక్కులు రావు ప్రాపంచకమైన వాక్కులు రాకూడదు రాకూడకుండా జాగ్రత్త పడుతుండాలి ఫిల్టర్లు వేయాలి మన నోట్లోంచి ఎప్పుడు ఏ పలుకు వచ్చినా కూడాను ఆ పలుకు అది సత్యవాక్కుగా ఉందా లేదా అని నోట్లోని రిహార్సల్స్ చేసుకుని అప్పుడే నోట్లోంచి ముత్యాలు లాంటి సత్యవాకులే మరి ప్రవహింపచేయాలి పక్క వాళ్ళ మీద కంప్లైంట్స్ కానీ అంటే అశుభవాకులు లేదా పక్క వాళ్ళని పొగుడుతు కానీ మంచి చేస్తావు అనే శుభవాక్కులు కానీ రెండూ రాకూడదు ఎప్పుడు పక్క మాట్లాడుతున్నప్పుడు నీ గోల నీది నా గోళ నాది నీ కర్మ నీది నా కర్మ నాది ఎవరికి వారే యమున తీరే కనుక ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు నీ కావలసింది నువ్వు అని నాకు కావలసిందే నేను సృష్టించుకుంటున్నాను నా దగ్గర ఉన్నది నేను కోరుకున్నదే నేను కోరుకోంది ఎప్పుడు నా దగ్గర లేదు అని తెలుసుకుని ఏమాత్రము మరి ఎవరి మీద కంప్లైంట్స్ లేకుండా మాట్లాడ్డాము మరి అందరినీ అదే చీతు తీసుకురాగలిగే మాటలు మాట్లాడ్డాము ఇదే సత్యవాక్కు పరి సాధన అంటే పిరమిడ్ మాస్టర్లు పితృదేవోభవ మాతృదేవోభవ గురు దేవోభవ అని మరి అల్పపు మాటలు మాట్లాడారు సత్య మేవ జయతే సత్యం దేవోభవ పితృ పిత్రుడు హీనుడైతే మనం వాడి మాటలు వినాం పిరమిడ్ మాస్టర్లు శ్రీరాముడి సంతతి కాదు పిరమిడ్ మాస్టర్లు శ్రీ ప్రహ్లాదుడి సంతతి కనుక ప్రహ్లాదుడు అంత చిన్న వయసులోనే అంత పరిసాధకుడయ్యాడు మరి మనం ఇంత వయసు వచ్చినప్పుడు ఇంత శాస్త్రము సంపాదించినప్పుడు ఇంత ధ్యానము చేసినప్పుడు ఇంకెంత మరి సాధన చేయవలే ఇంకెంత పరిపక్వంగా మాట్లాడవలే గౌతమ బుద్ధుడు అద్భుతమైన సత్యవాక్కు పరిసాధకుడు మనమంతా బుద్ధ సంతతి బుద్ధ సంతతి అంటే బుద్ధి ఉన్న సంతతి ప్రతి వాక్కు కూడాను బుద్ధిపరంగా చూసుకోవాలి బుద్ధి లేకుండా మాట్లాడకూడదు బుద్ధి సంపాదిస్తే కదా బుద్ధిపరంగా మాట్లాడేది బుద్ధి ఎలా వస్తుంది సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడు ధ్యానం చేసి ఆ ధ్యానం చేసి తన చిత్త నిరోధం చేసుకుని దివ్యచచ్చును సంపాదించుకొని మరి జన్మసిద్ధాంతం తెలుసుకుని కర్మ సిద్ధాంతం తెలుసుకుని అప్పుడు బుద్ధి బుద్ధుడు అయ్యాడు మనం కూడా అదే విధంగా బుద్ధుడు అవగలము ఇతరత్ర బుద్ధుడు కావడం అసంభవము కదా ఇతరత్ర బుద్ధి రావడము అసంభవము కదా బుద్ధి అంటే సన్మతి రైట్ ఇంట గాంధీజీ గారు చెప్పారు సబకో సన్మతి దే భగవాన్ అంటే ఎవరిస్తారు ఇది ఎవరికి వారు సంపాదించుకోవాలి త్యాగరాజస్వామి జ్ఞాన మొసలాదాన్ని పడారు ఎవరు జ్ఞానం ఇవ్వలేరు ఎవరికి వారు సంపాదించుకోవాలి కనుక ఎవరికి వారు అకుంఠమైన అకుంఠితమైన ఆ ధ్యాన సాధన ఆనాపానసత్య అభ్యాసం ఆనాపానసతి అంటే ఆనంటే ఉచ్ఛ్వాస అపానంటే నిశ్వాస సత్య కూడుకుని ఉండడం మన నిశ్వాసలతో మనం కోడుకుని ఉండాలి ఆ విధంగా ధ్యానం సాధించేసినప్పుడే మనం బుద్ధుడమవుతాము బుద్ధి ఉన్నవాడమవుతాము అప్పుడు మన వాకులన్నీ బుద్ధి వాక్కులు అవుతాయి సత్యవాకులు అవుతాయి లేకపోతే బుద్ధి లేని వాకులు అవుతాయి అశుభవాకులుగానో లేకపోతే శుభవాక్కులుగానో మొత్తం మీద వెరసి అసత్యవాకులుగానే ఉంటాయి కానీ సత్యవాకులు ఎప్పుడూ కాజాలు ఈరోజు మనం ఈ యొక్క వాక్క్షేత్రం టూగా అంతకుముందు మనం చెప్పుకున్న వాక్క్షేత్రం వన్ యొక్క మరి కంటిన్యూషన్గా ఈ రోజు వాక్క్షేత్రం టూలో పిరమిడ్ ఆయనం అన్న దాని గురించి చక్కగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం అయినా మళ్ళీ ఒకసారి మనం ప్రస్తుతించుకుందాం అనేక వస్త్రాలుగా వేలాది సంవత్సరాలుగా రామాయణం అనేది భారతదేశాన్ని వశం చేసుకుంది రామాయణం అంటే శ్రీరాముడి కథ శ్రీరాముడి కథ అంటే పితృవాక్య పరిపాలన శ్రీరాముడి విశుద్ధ చక్రానికి ప్రతీక ప్రస్తుత రోజుల్లో ఇది కాంతియుగము నవ్యయుగము న్యూ ఏజ్ స్పిరిచువల్ వరల్డ్ ఇది ఇక్కడ ఇదంతా కూడాను విశుద్ధ యుగం కాదు ఇది సహస్రార యుగం ఇది ఏడుకొండల వాడి యుగం ఇది సహస్ర పనిషాయి యుగం దీనికి దారి ఆజ్ఞా చక్రం అంటే ధ్యాన చక్రం అంటే మూడవ కన్ను ఆజ్ఞా చక్రం సుదర్శన చక్రం మూడవ కన్ను ద్వారానే మనం ఏడుకొండల వాడమవుతాం కనుక ఈ యొక్క నూతన యుగం పేరు ఈ నూతన యుగంలో చదవనే కథ పేరు పిరమిడ్ ఆయనం పిరమిడ్ ఆయనం అంటే పిరమిడ్ మాస్టర్ల కథ పిరమిడ్ మాస్టర్లు ఎవరే అంటే సాధన చేసి మూడో కన్ను సంపాదించుకుని తమ జన్మ పరంపరను తెలుసుకుని కర్మ సిద్ధాంతం యొక్క విశేషతను తెలుసుకుని ఆ విధంగా జ్ఞానందు స్థితమైన పిరమిడ్ మాస్టర్లు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రపంచంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా పిరమిడ్ మాస్టర్ యొక్క విశేషం కథ ఏమిటయ్యా అంటే సత్యవాక్కు పరిసాధన మానవుడు వాక్కులు మూడు రకాలుగా ఉంటాయి ఒకటేమో అశుభ వాక్కులు రెండేమో శుభవాకులు మూడేమో సత్యవాకులు అశుభవాక్కులు అంటే మూలాధార స్వాదిష్టాన మణిపూరక స్థితిలో ఉండేవారికి ప్రతీకలు శుభవాక్కులు అనాహత మరి విశుద్ధ స్థితిలో ఉండేవారి నోట్లోంచి వస్తాయి అలాగే సత్యవాక్కులు ఆజ్ఞా మరియు శాస్త్ర స్థితిలో ఉండేవాడికి వస్తాయి రమణ మహర్షి ఆజ్ఞాస్థితి మరి శ్రీకృష్ణుడు సహస్ర స్థితి కనుక రమణ మహర్షి సత్యవాకు మొదలైంది పరిసమాప్తం కాలేదు కానీ శ్రీకృష్ణుడులో సత్యవాకులు పరిసమాప్తం అయ్యాయి రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకోవాలని పలికాడు కానీ అది ఎలా తెలుసుకోవాలో చెప్పలేకపోయాడు విచారణ చేయమన్నాడు కానీ విచారణ చేస్తే రావి ఆలోచిస్తే రాదు ఆలోచన తీసేస్తే వస్తుంది యోగ చిత్తవృత్తి నిరోధ కనుక అక్కడ ఆజ్ఞా చక్రం కోని ప్రతీక కనుక అక్కడ సరిగా చెప్పలేకపోయాడు రమణ మహర్షి కనుక రామణ మహర్షికి ఒక శిష్యుడు కూడా లేడు సరియైన బోధ లేదు సరియైన సాధన ఉంది కానీ సరియైన బోధన లేదు సరైన సాధన ఉంది కనుక ఆజ్ఞా చక్రం ప్రతీక సరియైన బోధ లేదు కనుక సహస్రానికి ప్రతీక కాదు శ్రీ రమణ మహర్షి అందుకే ఆయన మహర్షి గారిని పిలిచాం బ్రహ్మర్షి దాకా పిలవలేదు వశిష్ఠుడు బ్రహ్మర్షి దాకా ఎదిగాడు కనుక ఈ సత్యవాక్కులు అంటే ఎప్పుడు కూడాను మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి ఎప్పుడు ఆత్మతత్వాన్ని గురించి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి స్పిరిచువల్ సైన్స్ గురించి యద్భావం తద్భవతి అన్న సూత్రాన్ని గురించి అప్పో దీపోవ సూత్రం గురించి పలికే పలుకులే సత్యవాకులు అలాగే ఆత్మానుభవం నుంచి వచ్చే వాక్కులే సత్యవాకులు ఆత్మానుభవం నుంచి రానివాకులు సత్యవాకులు కావు వావి శుభవాకులు అయితే అవుతాయి కానీ మరి సత్యవాకులు మటుకోవాలి ఎందుకంటే వాటికి ఆ ప్రతిభ ఉండదు ఆ యొక్క బలం ఉండదు ఆత్మానుభవం నుంచి వచ్చే వాక్కులే సత్యవాకులు అలాగే అందరినీ ఆత్మలుగా ప్రబోధిస్తూ పలుకరిస్తూ సంబోధిస్తూ పలికే పలుకులే సత్యవాకులు వాళ్ళని ఏ స్త్రీగాను పురుషుడు గాను తండ్రి గాను తల్లిగాను పిల్లాడిగాను వృద్ధుడిగాను గురువుగాను మరి సంబోధిస్తూ పలికే పలుకులు సత్యవాకులు కాజాలవు కనుక పిరమిడ్ మాస్టర్లకు వారు ఏ శరణు కోరి ఉన్నారు సత్యం యొక్క శరణు కోరు ఉన్నారు ట్రూత్ సీకీ ద ట్రూత్ అండ్ ట్రూత్ లిబరేటివ్ అన్నారు జీసస్ క్రైస్ట్ కనుక సత్యం సీక్ ఈ ద అంటే సత్యం శరణం గచ్చామి సత్యాన్ని తెలుసుకున్నది సత్యాన్ని మరి మీరు ముక్తిని పొందుతారు అని జీసస్ క్రైస్ట్ ఉన్నారు సీకి ద ట్రూత్ అండ్ ట్రూత్స్ అల్ లిబరేట్ యూ కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను సత్యం శరణం గచ్చామి అంటారు తాము సత్యం తెలుసుకున్న తర్వాత నోట్లోంచి ఎప్పుడు కూడాను సత్యవాక్యాలు పలకడం కోసమే ఆ శరణు కోసే కోరే ఉంటారు కనుక రెండవ శరణు ఏదయ్యా అంటే ప్రథమ శరణు సత్యం శరణం గచ్చామి రెండవ శరణు ద్వితీయ శరణు సత్యవాక్యం శరణం గచ్చామి శుభవాక్యం కాదు అశుభవాక్యం కాదు సత్యవాక్యం సత్యం వాక్ సత్యవాక్యం రూపలేఖలు ఏదో తెలుసుకుని ఆ రూపలేఖల్లోనే జీవిస్తారు ఇదే సత్యవాక్యం శరణం తెచ్చావి నిరంతరము ఎప్పుడూ రోజుకి కొన్ని గంటలు సత్యవాక్యాలు మరి పలకడం కాదు ఇరవై నాలుగు గంటలు కనుక ఆ అభ్యాసము సత్యవాక్య అభ్యాసం దానినే శరణు కోరున్నారు ఏది మనం టార్గెట్గా పెట్టుకుంటామో ఏది మనం లక్ష్యంగా పెట్టుకుంటామో ఏది మనం శరణు కోరుకుంటామో అదే మనకి ప్రాప్తిస్తుంది దేన్ని శరణు పొందామో అది మనకి ఎలా ప్రాప్తిస్తుంది సిద్ధిస్తుంది కనుక సత్యం చరణం గచ్చామి సత్యవాక్యం శరణం గచ్చామి సత్యవాక్య అభ్యాసం శరణం గచ్చామి థ్యాంక్ యూ శివప్రసాద్ గారు